ఎంత పుణ్యాత్మరాలి నాయన చచ్చిపోవాన్ని తిరిగి బ్రతికించి నేడు మనం గట్టున పడ్డాం అమ్మా నీవు పలహారం చేసినావు కాదేమో తల్లి చూడ్ నాయన నా బతి పుచ్చుకొనకయ్యా నా భర్త భుజింపకమనిపై నేను ఎట్లు భుజించునయ్యాయనా ఓ సిలుగా ఎక్కడ బతు అమ్మ ఒక సన్యాసి సర్వరాజ్యమును ఏదో మాత భక్తు మేరకు చేద్ద నంది yeah, కథ పొత్తుగా అమాయకర పెడతాను నీవు నాకు ప్రాణదానము చేసినందుకు నీకు నేను ఎక్కువగా ప్రత్యుపకారం చేయలేను కానీ అలాగే మీ మదముతో పొత్తుండి నంగు నమ్ముడి వేయం పనిలే బ్రహ్మచారి చేపలు మనం ఇవిట్లాడుతున్నావు ఇది కేవలము బ్రహ్మచారి చేపలు మాత్రమే నాయన ధర్మము ధర్మము ఇంచుకు ఏదైనా యోచింపవైతివేమి సామ్రాజ్యాధ ఉత్తమ సుఖ భోగంపులు అనుభవించినప్పుడు పతి పూజ్యుండును కాలవశమున సంప్రాప్తమైన పతి అనుసరణమే కదా సతీత్వమునకు మూలము భర్తను అనుసరించుండు ఏ భార్య యొక్క ధర్మం నాయన అట్టి ధర్మాన్ని వదలి నీ భర్తను విడిచి నా వెంకరా తల్లి నీ రాజ్యముని ఆ ధర్మం కదా నాయన కొల్లకాటులో తిరుగాడు పరమేశ్వరిని కట్టుకున్న పార్వతి ఆ మహాసాక్షి తన భర్తను ఎంతగా ఎంతగా పూజించినదో నీ విరగవ ఆ పరమేశ్వరును జరుగదు దేహయాత్రయుం పెత్తిన కానీ దుష్కరి జన్మము పైగా తగు వస్త్రం వె పురమా కష్టపు కాదరో పరాదు ఉపదేశించుట నాది నాది ఏ నేర దారి సహము కదా ఇంతకన్నా మరణమే సర్వదాము అందులో చావున సంభవించడు విచారమ ను దినక్రమం జీవునకి దరి ప్రగతికే జలిగించడు కోర దుఃఖము కోరైవ గడగా జీవమల్ గడగా నసింపగాృతి చెందడో చావనులేమేను మనుజసంకతికెన రసనం bolo అజజు అజజు నేడింత జలపానమున కైననునూచులనేతినే అలా మే నక్షత్ర వికృతు బతుకు మా అమ్మ పూర్వపుణ్య ఫలము వల్ల వచ్చినవయ్యా అట్లే కావచ్చు దేవి నేటి రేయి నిద్రింపు ఎటునే ఒక వటవృక్షమున్నది దానిని ఒక మునిసును వల్ల కనుగొంటుంది దేవి ఆహా వటవృక్షమా మునీశ్వరిని ఎవరెరగితే దేవి అట్లయినా వాటరాజము ఎంత తప్పునున్నది స్వామిత్రులుగా తల గ్రి you will not am potala krinda nudu bauchu odala pai mila vaa jemu ga mila aadamuga uyyalalu gedi uyyalalu gedi trote palemu aa ga ఆ త త త ఏ ఇక్కట్లు రాకుండా నేను రక్షిపోలేను కదా సార్ నేనంతను శిష్పవాస కృషి అయి సూది రాళ్లపై తన పైగ కొంగు పరుచుకుని పండుకును ఈ దేవి చూచినప్పుడెల్లా హృదయం మరింత దుఃఖ సంకులం పొగుతుంది కదా నీ దానివాస సౌఖ్యం దేవి రాణసతీ చీకేశ్వరి నీకు నేను ఇన్ని కందమూలవులైనా లేకపోయేది కదా దేవి కుమారాయనా నీకెంతటి అదృష్ట హీనుడు వైతు ఎంతటి అదృష్ట హీనుడు వైతు కలకల రే భేదావా ఎవడవురా అమ్మా చంద్రమతి కోరే కొన్ని అందులో ఒకడుతూ ఆ రాక్షస నిద్రాభంగం కలిగినదా లేదు స్వామి మా నిద్రాభంగంతో పాటు శత్రు గర్వభంగం కూడా కలిగి మీరు క్షేమముగా ఉన్నారు మా కంతియచారణి మా కంతియా చాలి స్వామి పర్మదేవత వై నీవు నా చెంతను నా కూర్చొని మనకి ఏమి గాని నక్షత్రేశ్వర అయ్యా మనం ఇంకా నిశ్చింతతో నిద్రపోవచ్చును ఒక దాము ఏజన్నట్లున్నదయ్యా ఎక్కడ నిశ్చతనే హరిశ్చంద్ర నీకు ఏమయ్యా ఇంకా నీకింకా పిశాచపైడు కదా వాని పరివారములో కొన్ని మైమరీ బండి చక్రమ కింద అన్నము తినుకు లేకపోయిన మా ఆశ్రమములో ఎల్లప్పుడూ ఘత పెరిగిన మొండి ప్రేరణ కావును రొమ్ముపై భూతముల తై తక్కు అన్నం ఆడిన నక్షత్రేశ్వర నీకు ఈ పిరికితనం హెచ్చటి నుండి వచ్చినదయ్యా సరే నీవేమైనా అనుము నా పిరికితనమే నన్ను రక్షించుతున్నది అయ్యా మరి గౌడ అంధకారు ఎడికి పోగలమయ్యా ంబడి మెత్తాన్ని గేర్చు జగా ఉన్న తప్పులేసాగి ప్పుడు ఈ వేదాంతములు చెప్పుతుండము పెట్టబోరు పెట్టబోరు పిల్లి తీర్చినట్లు నన్నేదో ఒక దెయ్యము సచ్చితన అదిగో ఆ వంక కొరవ దయ్యం గుడ్లు ముందు నా మీదకి అది దయ్యము కా అది మునుగు రూపుర ఈ వెళుతులేమో చూడు స్వామి ఈ అడవి అచ్చడు నో కాలుచున్నది ఎచ్చడు నో కాలడు కాదు స్వామి ఈ మంటల మరలను చుట్టుముట్టుచున్నవి ఈ మంటల మనలను చుట్టుముట్టుచున్నవి శ్రీమన్మకాయమూర్తి జగజ్జాల मंगल माघ जन्मोचंतों जैसे वे पल्लव जात वेदेति नाम पुल्ला भक्त पूजंत्रो ननन्राज सेयादि यज्ञम पुल्न्त प्रपोजसि गन्न त्रिमम कृपद्रवगा चलने कानबा లేకుండా అల్లాడు లేదేను లంకాలు సాక్షిత్వమే నాకు వర్తించులేని నిమేషంబులో నన్ను నన్ను కోత్ర నమస్తే నమస్తే నీ వలన కదా మందరము బ్రతుకు గలిగిమి సత్యురీటి వల్లనే మన మందరం బ్రతకగలిగితే ఇకనైనా మీ ముచ్చద చాలి ఏదో ఉపుత్రము రాకమనే బయలుదేరిడు హరిశ్చంద్ర నాడత కాశీక్షత్రము దూరపడుతున్నదయ్యా నక్షత్రేశ్వర అటు వినుమయ్యా హల మహాదేవ సింభో హను హల మహాదేవోమీ కది నృతం జయనా శిఖర్ర సచ ఫథమో కొలు మర్మ ప్రథమ శివమణి మసల మివ మే సచమణి నమ్మి మైయా కైలా సమా